యోగు గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రాణిద్దాం అందరికీ అనుభవించండి స్థూత్రంలో పౌషణ తిండి సూప్రమా మీకు వందనైనా జీవగల దేవా శక్తి మంతల ఇంతవరకు మీరు మాయం పొందినారు ఈశ్వ్రభ మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా మనుషులు ఇప్పండి ప్రభ నేను చేసుకునే హృదయం మాకు కనిపించి మీ ఆత్మ నడిపింపు దయచేసి మీ ఆత్మకార్యం ఇక్కడ జరిగించి మీ నామనికి ఇక్కడ మాయం తెచ్చుకోమని ఈస్తున్నాను కుట్టున్నాను తండ్రి అన్నెండవచ్చు నాకు ఇరవై మూడు అధ్యాయము పన్నెండవ వచ్చిన అంటే ఎక్కువగా హలలియ ఇక్కడ ఏమి ఏమంటుందంటే ఆయనకు భయంకరమైన శ్రమలు ఉన్నది ఆయన యథార్థవంతుడు ఇంకా నీతివంతుడు దేవుని అందు భయము భక్తి గల వాళ్ళనమాట అంత మంచి భక్తునికి శ్రమలు భయంకరమైన శ్రమలు అసలు నీ లోకంలో అటువంటి శ్రమలు రానేలేదు ఎందుకు వచ్చిందంటే సాంతా ధ్యానం చేసింది అనమాట యోగు ధనవంతుడు ఎట్లయిందంటే నువ్వు ఆయన ఆయనకు కలిగిన దానికి అంతా కంచేసినందుకు ఆయన ధనవంతుడు అయిడు నన్ను ఆయన ఎట్లా నన్ను ఎట్లా ఆరాధిస్తాడు అంటే భయంతో భక్తితో ఆధిస్తాడు లాంటి మనిషి ఎక్కడ లేడు అంటే సైతాన్ ఏమంటేది యోగుకి కలిగిందంతా నువ్వు కంచేసిన వాళ్ళ అందుకని నిన్ను ఆరాధిస్తుండదు హలనీయ ఏమంట ఆయనకు కలిగిన దానికి అంతా నువ్వు కంచ వేసినావు కదా అందుకేనే నిన్న ఆయన ఆరాధిస్తున్నాడు అంటే మన చుట్టూ అంతా దేవుని యొక్క కంచ ఉంటది మనం ఎక్కడ పోయినా కానీ క్షేమంగా పోయి అట్లా యోగ చుట్టూ కూడా ఉండే అయితే దేవుడేమంటాడు లేదా ఆయన ఎప్పటికీ నన్నే ఆరాధిస్తాడు అంటాడు నువ్వు కంచ తీసేసే నిన్న ఆయన దూషిస్తాడు అంటాడు సాతానా పో ఆయన చుట్టూ నాకు కంచ అంటాడు కొంచెం తీసేస్తారనమాట ఆ చైతన్య ఏం చేస్తుంది యోబుకు కలిగిన అది మొత్తం ఆసంతా పాడు చేసేస్తుంది నాశనం పట్టించేస్తుంది జతల వంటలు ఆ నాలుగు గొర్రెలు జతల జతలు ఆ దేశంలో యోబు ధనవంతుడు ఎవ్వరు లేరంట కానీ యోబుకి మొత్తం ఆసంత తీసుకున్న తర్వాత యోబుకి ఏడు కొడుకులు ఏడు కోడళ్ళు ముగ్గురు బిడ్డలు అల్లుడు వాళ్ళు కూడా వెళ్ళు తుఫాను వచ్చి చనిపోతారు యోబు ఒక్కడే మిగులుతాడు యోబు ఎట్లా మిగులుతాడు తెలుసా తన శరీరం అంతా కురుపులు కదా ఆయన చెత్తకుండీలో కూర్చొని బోకి పెంచతోని తన శరీరాన్ని గీక్కుంటుండమాట యోబు భార్య ఎంతవరకు ఆయనని నువ్వు స్థుతిస్తావు ఆరాధిస్తావు ఆయనని దూషించి నువ్వు మరణం కాని చెప్తుంది ఎవరు చెప్తారు భార్య అలనియ అంటే అన్న తర్వాత మూర్ఖురాలుగా నువ్వు మాట్లాడకు దేవుడు ఇచ్చిండు తీసుకున్నాడు కదా ఆయనకి స్థుతి గర్వులు కాదా అంటారు భార్య కూడా దూషిస్తా యొక్క సపోర్ట్ ఎవరు ఉంటారు భార్యనే ఉంటుంది భార్యనే దూషిస్తే అంత ఈయన స్థితిలో ఉన్న యోగు ఏమంటుంది ఇక్కడ ఆయన పెదువుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు అలనీయ ఆయన ప్రతి ఆజ్ఞని పాటించడాగానే శోధన యోగుని పరీక్షిస్తుడు దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు రకరకాల శోధనలు రకరకాల బాధలు రకరకాల రోగాలతో మిమ్మల్ని పరీక్షిస్తుంటాడు అర్థమైందా నేను ఇంత ప్రాణం చేస్తాను ఇంత వాక్యం చదువుతాను ఎందుకు నాకు ఈ శోధన అంటారు హలనియా ఇంకా నీవు దేవుని దృష్టిలో ఎట్లా ఎదగాల ఉన్నత స్థలంలోకి నువ్వు రావాలా ఆత్మీయంగా ఎదగాల నీ ప్రార్థనకి జవాబిస్తాడు నీకు వాక్యం చెప్పడానికి జ్ఞానం ఇస్తావు కదా అనేకులని దేవుని చెంతకి తీసుకొస్తాడు సరిపోదు అది ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు జ్ఞానం కావాల్సిందే ఈయనేమంటుడు ఆయన పెదువుల నుండి పెదువుల ఆజ్ఞ విడిచి తిరగలేదు ఆయన ఏ చెప్పింటే తక్కువ నేను ఆయన ఎటువంటి ఆజ్ఞ దాని ప్రకారం నేను నడిచినా అని ఆయన అంటుండు ఆయన నోటి మాటలను నా స్వభా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి మనకి ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి కదా మన సొంత అభిప్రాయాలు ఎంతో ఉంటాయి కా ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తుండ్రనుకో మీ ఇంటికి చుట్టాలు వచ్చారు అనుకో మీరు ఏం చేస్తారు ఆగిపోతారా లేదా కానీ ఇవ్వబట్ల చేయలేదంత ఆయనకు ఒక ఏదైనా పొలం కొనేది ఉండొచ్చు పొలం ఎవరైనా ఇస్తారు అది తీసుకపోవడానికి దేవుడు ఒక మాట మాట్లాడిండు అది ఆపేసిండు దేవుడు మాట విన్నాడు అంటే సొంత అభిప్రాయాన్ని ఏం చేసిండు వాళ్ళ దగ్గర ఎట్లా అంటే ఏడు మంది కొడుకులు అంట విందు చేస్తూనే ఉంటారంట ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు విందు చేసి గొర్రె నియమేక నియమేమో పోసి మంచిగా సంతోషం ఉంటుందంట కానీ యోగ పోయింది అక్కడ పోయింది అక్కడ అరే మా మా వాళ్ళే కదా మా కొడుకులు కోడల్ని చేస్తుంది కదా మిడ్డలు అన్నీ చేస్తుంది కదా వాళ్ళ సంతోషంలో నేను పాలు పొందుదామని ఆయన ఆలోచన కూడా రాలే అక్కడనే కూర్చుంటాడు కూర్చొని అక్కడ వాళ్ళు పాపం చేస్తున్నారో అక్కడ ఈ దేవునికి విధంగా ఏం మాట్లాడుతుండని చెప్పి ఆ దేవుని దగ్గర బత్యం లాడుకుంటా ప్రారంభన చేస్తారు ప్రభావాలను క్షమించు ప్రభావాలను క్షమించాలి ఆయన ఇదే ప్రార్థన చేసి వాళ్ళ పాపల నిమిత్తం ఒక గొర్రెని ఆయన బలిగా ఇస్తుండేదంటా అంటే మనకేమనిపిస్తుంది ఇప్పుడు ఆయన తనకు సొంత అభిప్రాయాన్ని ఏం చేసిండో వదులుకున్నారా లేదా రానికి ఎన్నో రకాల ఆటంకాలు ఉంటాయి మనం ఏం చేయాలా చాలా మట్టికి ఏం చేస్తారు ఆగిపోతారు కానీ మీరేం చేయాలా ముఖ్యమైనది ఏంటి దేవుని పని ఇప్పుడు రావడానికి మరి చాలా ప్రాబ్లం అయింది పోవడానికి ఇంకా ప్రాబ్లం ఉంటుంది ఆయన మనం ఏం చేస్తాం ట్యాంక్ మొత్తం నిండిపోయింది ఒక్కొక్కటి పోతుంది దాంట్లో వాడనికే ట్యాంక్ బొండ ఒక్కటి చిన్న జోక్ చెప్తా అది మీరు తప్పైనా అనుకోండి అది ఏమో అయితే ఒకరు ముగ్గురు అంట ఓడలో ముగ్గురు ఫ్రెండ్స్ ఇక వీళ్ళలాగినాయి ఒకరేమో శివునికి ముక్తనంట ఒక్కనికి ఒక అయిందేమో విష్ణుకు ముక్తునంట ఒక్కేమో వినాయకుడికి ముక్తున్న ఇది ముగ్గురు ఓడలు పోతున్నారు తప్పనికోకండి నేను చెప్తున్నాను జోకు ఇది ఈ వినాయక చోతికే జోక్ వేసేది ఈనాడు పేపర్లా ముగ్గురు పోతుంటే ఆడ ఓడలో పోతుంటే కదా నీళ్ళు తుఫాన్ లాగా మొత్తం వచ్చేస్తుందంట తుఫాన్ వచ్చేసి ఓడ మునిగిపోయే ప్రమాదమైంది అయితే నీ దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేయాలంట శివుడా శివుడా నన్ను కాపాడు కాపాడు అంటే కూడా ఎంత అనుకున్నా కానీ నీకు కాపాడలేదంట శివుడు రే నీకు విష్ణు దేవుడికి అదన నువ్వు కాడగన్నాడట విష్ణునా నన్ను కాపాడు కాపాడు కావాడు అంటే విష్ణుడు రాలేదంట నేను వినాయకుడు భక్తుడు కదరా నువ్వు పాడు కానీ వినాయకుడు నన్ను కాపాడు వినాయకుడు నన్ను కాపాడు కాపాడంటే వినాయకుడు వచ్చిందంట వచ్చి పోడో దిగిందంట కాపడం అంటే కాపాడుతుండన్స్ ఆడుతుండట డ్యాన్స్ ఆడుతున్నారు డ్యాన్స్ ఆడితే అయ్యో వినాయక మమ్మల్ని కాపాడు డ్యాన్స్ వచ్చిందంటే మమ్మల్ని నేసేటప్పుడు నన్ను నేసేటప్పుడు మీరంతా డ్యాన్స్ ఆడ అంటే వాళ్ళే జో జోకి ఈనాడు పేపర్లు వేసిన మనం ఎందుకు చెప్పుకుంటుంది మేము మాట ఎందుకు వచ్చింది జోకు ఏమంటారు నా ఆయన సొంత అభిప్రాయాన్ని కూడా ఏం చేసుకుంటుంట అనుకొని అయితే ఈ దాని కొడుకుల ఫంక్షన్ కి దేనికైనా పోలేదు మేడం కదా ఎప్పటికీ అయినా దేవుణ్ణి స్తుతించడం దేవుని అంత భయము భక్తి గలవాడు యదార్థవంతుడు నీతిపరుడు ఇన్ని షోధలు వచ్చినా కానీ ఆయన ఏమంటుడు ఆయనేమంటుడు ఆయన పెదువులాగనే నేను విడిచి తిరగలేదు అంటున్నాడు భార్యమన్నది ఏ తిరుగు అన్నది ఈయనేమన్నాడు చాలా మంది భార్యలు చెప్తే తింటారు కదా కదే ఇక్కడ యోబి విన్నాడా నేనేమంటున్న అభిప్రాయం కంటే ఎక్కువగా ఇంచి తిని అయితే ఆయన ఏక మనసు గలవాడు ఆయన ఆయనను మార్చగలవాడేవాడు మనుషులు టైం టైం కి మారిపోతుంటారు ఒకరున్నారు క్షణం క్షణం మారిపోతుంటారు తెలుసా నాకు వాళ్ళని చూసే ఊసరవల్లి అర్థం వచ్చారు ఏ చెట్టుకి పోతే ఆ చెట్టు కలర్ అవుతుంది ఎండ పోతే ఎండ కలర్ అవుతుంది నీడపోతే నీడ కలర్ అవుతుంటది అది టకా దాని రంగులు మారుస్తూనే ఉంటుంది మనుషులు అక్కడ మారుతుంటారు కదా కానీ నేనేమంటుంది ఇక్కడ దేవుడు ఎక్కడ అంటే ఏక మనసు గలవాడంట ఆయన మనసుని మార్చేవాళ్ళు ఎవ్వరు లేరు నిన్ను శోధించడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు నువ్వు ఎన్ని ఉపాసాలు ఎన్ని ప్రాణం చేస్తున్నా ఆయన మనసు మార్చగలవా నేను ఎందుకు శోధిస్తాడు తండ్రి కుమారుణ్ణి ఎందుకు గద్దిస్తాడు తప్పు చేసే కదా కానీ తప్పు చేయకుండా ఉండడానికి ఏం చేస్తాడైనా కుమారుడిని గద్దిస్తాడు కానీ తండ్రి రోజులేసి కుమారుడు వెళ్ళిపోతాడా ఏం చేశాడు ఆ గద్దింపుకు లోపడతాడా లేదా అట్లనే నువ్వు కూడా ఆయనకు ఒక కుమారుడివి ఒక కుమార్తెవి కానీ నిన్ను మాటి మాల్టి గద్దిస్తూనే ఉంటాడు మళ్ళీ ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు నేను గద్దించి వదులుడు అర్థమవుతుందా గద్దించి వదులుడు ఆయన గద్దిస్తుండని చెప్పి నువ్వు ఎన్ని ప్రాణం చేసినా ఎంత చేసినా కానీ ఆయన మనసుని నువ్వు మార్చలేవు ఆయన గద్దింపుకు నువ్వు లోపడాల్సిందే నువ్వు గర్దింపుకు లోబడకుంటే నువ్వు దుర్ దుర్భూజనుకుంటా దుర్బీజుడు అంటే మంచి బీజము కదా మంచి చెట్టు ఇస్తుంది దుర్బీజము కదా అందుకనే మనం ఎట్లా ప్రతి గర్దింపుకు లోబడి ఉండాలా నువ్వు సవాల్ చేయద్దు ఎందుకు ఇట్ల అయింది కదా ఒక ఆమె ఇట్లనే చేసింది ఎంత భక్తి పర్వలో ఎంత నాకు ఎందుకు ఇట్లా అని చెప్పి ఏం చేసింది దేవునికి దూరమైపోయింది నాకే చేయ శిక్ష నేనే దొరికిందా ఎంతో ఘోరమైన శిక్షనా నాకు ఏం చేసింది దేవునికి దూరమై భయంకరమైన శ్రమలా పాలైపోయిందా మీద అట్లా మనము దేవుడి ఇచ్చిన శిక్షణ ఏం జరగాలంటే అందులో బలాలా దావిదేమంటాడు నాకు శ్రమలు ఉంటేనే ఇష్టం కదా ఇంకెక్కువసేపు నేను దేవునితో గడుపుతా శ్రమలు లేకుంటే ఎవరైనా గడుపుతారా ఏదన్నా శోధన ఉంటే దేవుని దగ్గర ఎక్కువసేపు గడుపుతాం ఏది లేకుండా గడపం కదా అందుకే నేను దేవుడు నిన్ను సరి చేయడానికే ఆయన శోధిస్తుండంట కానీ ఏమంటండి కదా ఏక మనిషి మార్చగలవాడు ఎవడు ఆయన తనకిష్టం అనేది ఏదో అదే చెయ్యును నువ్వెన్ని అడిగినా ఆయనకి ఇష్టమైతే నీకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు నీకు ఇష్టం అడుగుతారు అది నువ్వు ఇష్టం అనుకో వాళ్ళ వాళ్ళకి అది మంచిది కాదు నువ్వేది అడిగినా ఇస్తే వాళ్ళకి మంచిది కాదు వాళ్ళ జీవితాలు పాడవుతుంది నువ్వేం చేస్తావు ఇస్తావా వాళ్ళ వాళ్ళకేమి అడుతైనా ఉంటారు మా అమ్మ ఇయ్యలేదా నెల కోపం కూడా బాలు కూడా అవుతుంటుంది నువ్వు నువ్వు ఇస్తే వాళ్ళకి ఏమవుతుంది జీవితాలు పాడవుతుందా లేదా నువ్వు ఇయ్యవు కానీ నీకేది ఇష్టం ఉందో అదే సార్ కానీ మనం దేవుని దగ్గర అన్నీ అడుగుతుంటాం మనకి ఏది ఉపయోగమైందో ఏది మనకు అవసరమైందో అదే అని ఇస్తాం నువ్వెన్నడిగినా కానీ ఒక ఆమె ఉన్నటువంటి ఇప్పుడు నాకు బిల్డింగ్ కావాలని అడుగుతానే ఏ ఉంటది ఎంసేనే ఉంటది ఉపాసం ఉంటది ఇంకా వెళ్ళేదా నాకు బిల్డింగ్ అంటది అది ఎప్పుడే అన్నా అప్పుడు అసలైన ఆశీర్వాదం అంట ఆత్మీయ ఆశీర్వాదం దేవుళ్ళు అభివృద్ధి చెందడమే అసలైన ఆశీర్వాదం ఈ బిల్డింగ్ ఎన్ని ఉన్నా ఏమున్నా కానీ అవన్నీ వేస్తే కానీ ఉండొద్దని నేను అంటలేను కదా అట్లా మనం ఏది అడిగినా కానీ ఆయన ఏది అో అదే ఇష్టం అంట కదా ఏమంటున్నా ఆయన తనకి ఏదో అదే చేయను ఇంకో వాక్యం చూసుకుందాం ఇరవై ఏడు అదే ఇదే ఒక సాక్ష్యం ఏంటంటే మా దగ్గర ఒకటి పేదోలు వస్తానమాట ఎక్కడుంటారంటే దినమంతా ఆడుకుంటారు ఆడుకుంటారు కాయిదాలు ఎదురుకుంటారా వాళ్ళ దగ్గర మేము ఎం తిన వాళ్ళం వెళ్తా ఉంటాం పోతాం పోస్తూ ఉంటాము నచ్చిన భక్తి పరులాగా తయారంటాయి అంతకుముందు వాళ్ళు ఎక్కడుండారంటే కొద్దిలో వేషం వేసుకొని అంతా పోయి అడుక్కుంటారు అనమాట కొద్దివేళ్ళ వేషం వేసుకుంటారు వాళ్ళు కొద్దిలు కాదు కొద్దిోళ్ళ వేషం వేసుకొని అంతా అడుక్కుంటారు కొన్ని మంది ఏం చేస్తారంటే నైట్ లో పూర్తల్లా మంత్రాలు చేసుకుంటూ ఉంటుండే వాళ్ళంతా జెంట్స్ లేడీస్ అంతా కూడా భయంకరంగా ఉంటుండే తాగాల కొట్లాడుకోవాలా దొంగతనాలు చేయాలి అట్లాండే అటువంటి వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చిండ్రు మారిండ్రు రక్షణ పొందిండ్రు సేవ చేస్తుండ్రు పవర్ఫుల్ గా తయారైండ్రు వాళ్ళు వాళ్ళలో ఒక ఆయన ఏమైందంటే ఫ్రెండ్స్ కి దగ్గర వెళ్ళిపోయిండైతే ప్రజలు తాగడం స్టార్ట్ చేసిండు ఆయన తాగిన తర్వాత ఏమైందంటే ఆయన బైక్ తీసుకొని ఎడుకెళ్తుండ్రు మళ్ళా బాటలు పట్టడానికి సడన్ గా ఆయనకి యాక్సిడెంట్ అయిపోయింది యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ భుజం మొత్తం విరిగిపోయింది ఈ కన్ను అనేది బయటకు వచ్చింది ఉన్న కన్ను మొత్తం పోయింది మొత్తం పోయింది ఎటు లేకుండా ఆయనకు ఆ రోడ్డు మీద పడి ఉన్నాడు తర్వాత ఎట్లున్న వాళ్ళ పోలీసు వచ్చి అడ్రస్ ఎట్లా కనుక్కున్నారు వాళ్ళ భార్యకు జట్ చేసింది అయితే ఆయన తీసుకొని వచ్చి చేశారు గాంధీలో చాలా సీరియస్ ఉన్నాడు మీ అందరం రామ్ చేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నడుస్తుంది గాంధీకి చూసినారు ఏడుస్తా ఉన్నారు అందరం డాన్ చేస్తున్నారు ఆయనకి ఆయనకి ఎట్ల జీవనం అర్థమవుతలేదు ఇది విరిగిన తర్వాత దీనికి ఎట్లా బ్యాడేజ్ చేస్తారు కష్టంగా ఈ గుడ్డు పైకి వచ్చేసింది గుడ్డు అనేది పైకి వచ్చింది ఉండే గుడ్డికి కొంచెం చూపు తగ్గింది ఉన్న గుడ్డికి ఏమైంది చూపు తగ్గింది పరిస్థితి చూస్తే ఘోరం ఉంది అందరి అక్కడ రాత్రి బగలు హాస్పిటల్ ఉండరు ఆయన ఏమైందంటే మూడు రోజులైన తర్వాత ఆయన ఎట్లా లేచిండో లేచి హాస్పిటల్ నుంచి పారిపోయిండ్రు హాస్పిటల్ నుంచి పారిపోయిండ్రు పారిపోయిన తర్వాత సాయంత్రం వరకు చూస్తుండే దొరకలేదు రాత్రి అంతా చూడండి దొరకలేదు సీసీ కెమెరాలో చూస్తేనేమో గేట్ వరకు వెయ్యినట్టు కనిపిస్తుంది ఆ గేట్ నుంచి ఎక్కడ పోయిండేమో గాంధీ హాస్పిటల్ ఇక త్రీ డేస్ అయిపోయింది త్రీ డేస్ అయింది దేవులాడి దేవులాడి దివ్యాలి మొత్తం మీద అయిపోయారు అనమాట డాక్టర్స్ అంతా భయం కేసు అవుతుంది అక్కడ మీరు ఏం చూస్తుండాలని హలో సరిత తర్వాత చేస్తా సరిత నేను వాక్యం చెప్తున్నా త్రీ డేస్ అయిపోయింది కదా ఇక అందరు బ్రాన్ చూస్తుండ్రు ఏడుస్తుండ్రు డేస్ అయింది ఫోర్ డేస్ ఉండదు ఆయన తిండి లేదు ఆయన ఎక్కడైనా పోయినా కానీ ఆయన చూస్తే పిచ్చానాయని కొడతారు పట్టుకొని ఉండేది తిరిగింది ఈ గుడ్డిపైకి వచ్చింది ఎవరు చూస్తారు ఈ రాత్రి పగలంతా దేవుల దేవులాడి దళాలి మొత్తం హాస్పిటల్ నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తా ఉన్నాం మేము ప్రార్థన చూస్తుందని చూస్తున్నామైతే ఆయన ఎక్కడిపోయినా చేశారు హాస్పిటల్ నుంచి శంషాబాద్ అవుతాయి ఇంకో ఊరికి పోయి ఆయన కళ్ళు కనిపేదు నడవనికి రాదు ఇది నొప్పి ఎట్లుండొచ్చు మూడు రాత్రి పదండు ఎక్కడున్న పోయి ఒక హోటల్ దగ్గర కూర్చుండట ఆ హోటల్ అంటే వాళ్ళకు దూరం సుట్టమైన వచ్చిండట చూసి ఈ గుర్తుపట్టడు గుర్తుపట్టిందంట ఈయన గుర్తుపట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట చూడు దేవుడు చేసిండు పిచ్చి పిచ్చి మాట్లాడగా ఈయన ఎందు ఇంత దూరం వచ్చి ఇట్లా మాట్లాడుతుండని చెప్పి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసిండు వాళ్ళ జాగాలు ఆయన ఉండడం వాళ్ళు వచ్చి ఈయన ఇంకో జాగ్రో ఉరికి దేవుడు ఏం చేసింది అంటే ప్రాణంగా బైక్లు వేసుకుని ఉరికిండ్రు ఎక్కడ నుంచోడే ఇప్పుడు గాంధీ ఇక్కడ అవుతాడు ఎక్కడ ఎట్లా పోయిండి ఉండే చైనా డబ్బులు లేవు బస్ కైనా కావాలా ట్రైన్ కెనా కావాలా ఎట్లా పోయి అసలు అదే లేదైనా కానీ అక్కడ దొరికిన తర్వాత వీళ్ళందరూ బైక్లు వేసుకుని పోతే ఎక్కడున్నో ఉరుకుతున్నాడు ఇంకా మళ్ళీ ఆయన బట్టుకు ఆయన బట్టుకు వచ్చి కూర్చోబెట్టి తర్వాత తీసుకొని ఇంటికి బాగా ప్రాణజయంగా జయంగా జయంగా ఎల్లో రోజుల కన్నాకు మతి మంచిగా అయిపోయింది ఆ కన్ను అనేది లోపలికి వెళ్ళిపోయింది ఇది అనేది మంచి కేవలం ప్రార్థన వల్లనే గాలి తీసుకోకపోతే ఇప్పుడు అగ్గిం చేసుకుంటారా కేసైంది మళ్ళవే అక్కడ దొరికినా అంటే దేవుడు ఆయన కనబడత మతికి మంచిగా లేదు కానీ దేవుడు అద్భుతంగా ఆయన ఎట్లా బాగు చేసిండు ఎట్లా ముట్టిండు ఎట్లా ఇంటికి జర్చిండు హలనీయ అలా ఎల్ అట్టారా దేవుడు చేసే కార్యాలు ఎట్లుంటాయి కదా చాలా అద్భుతంగా ఉంటుంది దేమని నేనేం చేసిందంటే ఒకరి ఇంట్లో ఎట్లే వాటి ఏం చెప్తున్నా ఆ ప్లాట్ చేస్తున్నా అయితే ఒక ఆమె ఏం చేసింది అత్త కోడలకు అత్త కూడలు ఏం చేసింది అంటే ఒకరింట్లో అత్త ఒకరి ఇంట్లో కొట్లాట పెట్టుకుంది వాళ్ళు ఏం చేసింది మీటింగ్కి దానిపించింది అత్త ఏమంటే పోవద్దంటది కోడలు ఏం చేసింది నేను పోతే మీటింగ్ ఎక్కడైతే ఏమైంది ఎవరు కొట్లాడితే ఏమైంది అంటే కోడలుకొచ్చేసి రాగని అత్త ఇట్లా లావు పొడుగా నల్లగా ఉంటది ఇట్లా పట్టుకొని నాకు ఊడని ఇట్లా వచ్చింది ఈ మీటింగ్ పెట్టిన వాళ్ళ పని చేస్తా ఈమె పని చేస్తా అని వచ్చింది ఆఫ్లో అవుతుంది వచ్చింది ఇట్లా ఇట్లా ఇట్లా కూర్చుంది ఆమె చూస్తే ఎట్లనే ఉంది ఆమె చూసిన దాన్ని మన చెప్పినా కూర్చునేది వర్షిఫ్ట్ స్టార్ట్ చేసినాం వర్షిఫ్ట్ స్టార్ట్ చేయాలి కదులుతలేదు దానికి వెళ్ళి కూర్చునేది ఆమె మీద ఎంత పెద్ద శక్తి ఉండేది తెలుసా అంత భయంకరం కూడా అలా ఎంతో కొట్లాడే చేసి ఆ ఆ మీటింగ్ క్యాన్సిల్ చేద్దామని వచ్చింది నేను అనుకున్న అమ్మ సైతం నన్ను ఇంత పని చేస్తానని బెదిరిగానే కూర్చుంది వర్షి మొత్తంలో ఉన్నది వాక్యం ఇన్నది పాఠాలు ఉన్నది ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి నేను ఇంటికి పోయిన తర్వాత కోడలు కానీ ఏమండే మళ్ళీ నేను ఇంటికి తర్వాత ఫోన్ చేసి ఆమె తన గురించి ప్రార్థన చేయమని సమస్యలన్నీ చెప్తుంది అంటే మన ముంగట ఏ సైతాను పని చెయ్యలేదు కదా నువ్వు అంత ప్రార్థన చేస్తే అంత పాటలు పాడితే కదా అంత వాక్యం ఉంటే నీ ముంగట సైతాన్ని ఎంతకి ఏమాత్రం నిన్ను ఏమి చేయలేదు అది భయపడేస్తుంది నువ్వు భయపడితే ఇంకా భయపడదు నువ్వు భయపడైనా భయపడద్దు తెలుసా దేవుడు నీకు దానిపైన విజయం ఇచ్చిండు శత్రు బలమంతటి నేను నీకు అధికారం ఇచ్చింది అంటున్నాడు వాడి ఇంత ఒక్కే నేను ఇస్తుంది అంటున్నాడు లోకమంతా భయపడతాయి కానీ దేవుని బిడ్డలు దాన్ని భయపడరు కదా నువ్వు ఏం చేయాలి ఇప్పుడు భయపడకుండా ఉండాలా ఎన్నో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలా పన్నెండు అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది హళనీయ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందా మీరు డబ్బిచ్చి కొనగలుగుతారా జ్ఞానం హళనీయ ఇప్పుడు మీరు చదువుకుంటుంది కదా మీకేం కావాలా జ్ఞానం కావాలా ఇంకా మీరు ఎవరినాస్తుంది కదా మీ భవిష్యత్తు చాలా ఉన్నది కదా మీ భవిష్యత్తు చాలు ఉన్నది కానీ మీకేం కావాలా ముఖ్యంగా జ్ఞానం కావాలా అది ఎక్కడ దొరుకుతుంది చదువుకుంటే దొరుకుతుందా జాబ్ చేస్తే దొరుకుతుందా నువ్వు బిజినెస్ చేస్తే దొరుకుతుందా అక్కడ అడుగుతున్నాను జ్ఞానం ఇక్కడ దొరుకును ఏమంటుంది ఇక్కడ జ్ఞానము వివేచన దొరికే స్థలము ఎక్కడ ఉన్నది ఆ వివేచన అంటే మంచి చెద్దలు అర్థం చేసుకునే దానికి ఏమంటారు వివేచన వివేచన దొరికే స్థలము ఎక్కడ ఉన్నది ఎవరు నరులువని ఎరుగరు నరులు దానిని విలువని ఎరుగరు జ్ఞానం విలువ తెలియదు నరులకి వివేక వివేచన విలువ తెలియదు ఎవరికి తెలియదు అంట ఎవరికి తెలియదు అలనీయ అగాధం దగ్గర పోయి అడుగుతుందంట అగాధమ్మా అగాధమ్మా నువ్వు ఇంత అగాధంలో ఉన్నావు కదా జ్ఞానం ఎక్కడుందని అడిగిందంట అలనీయ మనం ఏమనుకుంటాం అయ్యి అగాధంకి జ్ఞానం ఎక్కువ ఉంది ఉండొచ్చు అందుకనే అదంతా లోతుంది అనుకుంటాం కదా దానిపై అడిగిందంట అగాధమ్మా జ్ఞానం ఎక్కడుందంటే అగాధం ఏమన్నది సముద్రం దగ్గర పోయిందంట సముద్రమా నువ్వు ఎంత అలలు పై నుంచి కింద వరకు కొడతావు కదా ఎంతో మందిని గుంజుకొని నీ భూగర్భంలో పెట్టుకుంటా కదా నీ దగ్గర ఉందా జ్ఞానం అని పోయి అడిగిందంట అలలియ ఎవరు పోయి అడిగిండ్రు అగాధంలో అడిగిండ్రు సముద్రంలో అడిగిందంట సువర్ణము దానికి స్టార్ట్ అయినది కాదు విలువ కొరకై వెండి తూచరాదు సువర్ణము బంగారం అంటే సువర్ణం అంటే బంగారమే మేనిమి బంగారం బంగారం అంటే అది బంగారమే దాన్ని కొల్లి వేస్తే సువర్ణంగా మారుతుంది కదా అంటే చాలా దానికి వెల వస్తుంది దగ్గం పేరుస్తుంది సువర్ణం దగ్గర ఉండొచ్చు ఏమిటి జ్ఞానం అని సువర్ణం దగ్గర పోయి అడిగిందంట సువర్ణమా సువర్ణమా నీకు జ్ఞానం ఉందా అది ఎక్కడ సువర్ణంగా తయారైంది కొలిమిలో అది కొలిమిలో సువర్ణంగా తయారైంది దీని దగ్గర జ్ఞానం ఉండేవని పోయి ఆ సువర్ణం అడిగిందంట అడిగితే సువర్ణం ఏమన్నదంట సువర్ణము దానికి సార్ట్ అయినది అదువకై వెండి తూచరాదు దాని జ్ఞానము విలువకై వెండి తూచర్ కదా ఉండు జ్ఞాన జ్ఞానం గురించి వెండి వెండి నేను భావిస్తా బంగారం భావిస్తా నా జ్ఞానం దొరుకుతుందా అని నువ్వు అనుకుంటున్నావు కదా కాదంట వెండి జ్ఞానం కావాలంటే బంగారము తూచరాదంట అది ఉపీరు బంగారం అది వద్దులే కానీ వద్దు వద్దు కదా పద్దెల్లేదు స్ఫటికము పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు పగడము స్ఫటికం అంటే విలువైన రాళ్ళనమాట విలువైన ఇది వస్తువులు దాని ముగట జ్ఞానం పనికి జ్ఞానం ముంగట అవి పనికి రాదంట అంత విలువైన వస్తువులు జ్ఞానం ముగట పనికి రాదంట కానీ నరువులు దానికి గుర్తెరుగు తెలియరు అంటున్నారు కదా నీ జ్ఞానం ఉంటే సమస్తం ఉన్నట్టు సమస్తం ఉండి జ్ఞానం లేకుంటే బేసే కదా ఏమంటుంది కదా పగడములు పేరు స్ఫటికము దాని ఎదుట ఎత్త జ్ఞాన జ్ఞాన సంపాదన కెంపుల కన్నా పగడము స్ఫటికము కెంపులు దానికంటే ఎక్కువ కూర తగినది అంటే బంగారం అనుకుంటాం బంగారం కంటే ఈ పగడములు కెంపులు స్ఫటికములు చాలా ముఖ్యమైన విలవరాలు రాజుల దగ్గర ఉంటది ఇది మనం రాజులం కావు మన దగ్గర ఉండదు దానికంటే ముఖ్యమైనది నీ దగ్గర ఉండదు అననీయ మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే జ్ఞానం సంపాదించుకోవాలా ఈ జ్ఞానం ఉచితంగానే దేవుడిస్తాడు ఏమంటండి ఇక్కడ ఇంకా ఇరవై వచ్చినాం అట్లైనా అట్లైనా ధ్యానం ఎక్కడి నుండి వచ్చింది హలనీయా ఎక్కడి నుంచి వస్తుంది పైకించి వస్తుందా సముద్రం కి వస్తుందా గాలి నుండి వస్తుందా ఎట్లు వస్తుంది అట్లైనా అట్లైనా ధ్యానం ఎక్కడి నుండి వివేచన దొరికే ఎక్కడ ఉన్నది ధ్యానం ఎక్కడి నుంచి వస్తుంది వివేచన దొరికే ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నారు సజీవుల కందకి అంత ఎక్కడుందంట అంటే ఈ లోకంలో అందరూ ఎక్కడున్నారు శరీరకరంగా ఉన్నారు వాళ్ళ కంటికి అంతా ఏముందంట ఇది మరిగై ఉందంటే దాచబడి ఉందంట కనబడకుండా ఉందంట హలలీయలీ కదా ఏముందంట మరిగై ఉన్నది ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది హలలియ ఆకాశ పక్షులకంటే ఆకాశం అంటే తెలుసు పక్షులంటే తెలుసా నేను హెల్వా రవికి తెలిసింది ఆకాశ పక్షులకు మరుగు చేయబడని అబద్ధ ప్రవక్తలకు బోధకులకు ఏముందంటే జ్ఞానము ఎక్కడున్నారో అబ్బ అబద్ధ సేవకులు బోధకులు ఆకాశం ఆకాశం అంటే ఎక్కడుంది ఆకాశంలో నక్షత్రాలు ఎక్కడున్నాయి వీళ్ళంతా ఎట్లున్నారంట వీళ్ళకి అందరికీ ఏముందంట అది మరుగు చేయబడి అంటే వాళ్ళ ఘనపడతలేదు ఏమంటుండ ఆకాశ పక్షులకు మరుగు చేయబడింది అది వాట వింటిమి కానీ మరణము అను మరణం దగ్గర పోయిందంట నాశనం దగ్గర పోయిందంట జ్ఞానం ఎక్కడుందండి ఈ నాశనము మరణం ఏమందంటే నేను చౌలార విన్నా కానీ అది ఎక్కడుందో నాకు తెలియదు అన్నిటి అన్ని పోయినా కానీ మనం భయపడం చచ్చిపోతామంటే ప్రాణం పోతుందంటే భయమైతుంది చూడు అరే ప్రాణం పోతుందంటే అందరికీ భయం కదా అది జ్ఞానం ప్రాణం దగ్గర ఉందని పోయి అడిగిందట అదేమన్నది ప్రాణం మరణం ఏమన్నది అందరికీ ప్రాణం పోతుందంటే భయం కదా వీళ్ళు పోయి అడిగిందంట ప్రాణం నువ్వు పోయి నువ్వంటే అందరికీ భయం కదా నీ జ్ఞానం ఉందని అది ఏమంటుందంట నాలుగు తెల్లు హలనీయ ఇప్పుడు వీళ్ళ వద్దా మీకు కావన్నా వద్దా ఇది తీసుకుపోతారా లేదా ఎంతమంది కాశ్ ఉంది గట్టిగా హలనియా అనండి ఏమైంది ఇక్కడ ఏమంటుండ మేము చెవులారా దాన్ని కూర్చి వాత వింటిం కానీ నాశనం వరణమును అనును హాలూయ అయితే ఇప్పుడు ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదికి రావై దేవుడే దాని మార్గం గ్రహించి ఇరవై మూడో వచ్చింది దాని స్థలం ఆయనకే తెలియదు దేవునికి దేవుడే గ్రహించాలంట దాని స్థలము ఆయనకి తెలియదు మళ్ళీ ఆయన పట్టుకుంటే నీకేమొస్తుంది కదా అయితే ఇరవై ఉంది మరియు ఇరవై భయభక్తులే జ్ఞానమని పుష్పత్వం వివేకమని ఆయన హాలియ ఇప్పుడు దొరికిందా లేదా ఎక్కడుంది జ్ఞానము దేవుని ఎందు భయభక్తులే జ్ఞానం అంట యజపురం నీకు ఏముండాలా భయం ఉండాలా భక్తి ఉండాలా అయోబు ఉండాలా లేదా యోగితే చూస్తున్నావు కదా దేవుడి ఎట్లు ఉండాలంట భయముతోని భక్తితో ఉండాలా భయం ఉంటే నీకు భక్తి వస్తుంది భక్తి ఉంటే భయం వస్తుంది ఇవి రెండు లేకుంటే ఏమొస్తుంది సైతాన్ వస్తుంది సైతాన్ నీలో దూరిందంటే ఆయన గురించి అంటే నేను మేమంతా ఇదే ప్రాబ్లంతో నిచ్చున్నాం ఇప్పుడు నీ దగ్గర ఉందా సైతన్ పోయిందా పోయిందా ఏంది పాతాళంలో బంధింపబడ్డది ఆయన పేరెత్తా దొరికిపోతుంది అలలుయా ఏముందంటే ఏ పోయిందు వివేకం ఆయన నరులకు సెలవిచ్చాను ఆయన ఎందుకు భయభక్తుంటే నీకు జ్ఞానము దుష్టత్వము విడవాలా అబద్ధము మోసము కదా ఇంకేమేమి ఉంటాయి ఇంకేమేమి ఉంటాయి అబద్ధం ఉంటుంది మోసం ఉంటది అన్యాయం ఉంటది చెడుతనం ఉంటది దొంగతనం ఉంటది అక్రమం ఉంటది ఇవన్నీ విడవాలంట అలలుయా ఇవన్నీ ఏం చేయాలా ఎట్లా ఎవరుతో నీ జ్ఞానం కావాలా జ్ఞానంలో నువ్వు అభివృద్ధి నీ జ్ఞానం ఉంటే నువ్వన్నిటి మీద విజయం పొందుతావు కానీ ఇది పొందుకోవాలంటే ఇవన్నీ వదులుకోవాలంటా ఇవన్నీ వదులుకుంటే ఏమవుతుందంటే నీకు వివేకం అనియో ఆయన నరులకు సెలవిచ్చాను కా అగాధం దగ్గర లేదు మరణం దగ్గర లేదు పాతాలం దగ్గర లేదు స్ఫటికం దగ్గర లేదు నీలం దగ్గర లేదు సువర్ణం దగ్గర లేదు సముద్రం దగ్గర లేదు ఎక్కడ లేదంట ఎక్కడుంది నీ దగ్గరనే ఉంది ఆయన ఎందుకు భయభక్తులు తను ఉండు నీ జ్ఞానం వస్తుంది ఇంకా దుష్టత్వము మీరు చెటయ్యే మీవేకమణి ఆయన నదేశారు అలా ఇవన్నీ ఇక్కడ వచ్చినావు కదా ఈ సంపాదించుకొని పోవాలా ఇంకా రోజు ప్రార్థన చేసుకోవాలా రోజు బైబుల్ చదవాలా రోజు దేవునికి ఆరాధన చేయాలా పదిహేను నిమిషాలైనా దేవుని దగ్గర హలే హలియా చేయాలా పాటలు పాడాలా దేవుడి జీవితంలో ఏం వేలు చేసినా నువ్వు ఇతరులకు చెప్పాలా అలలియా కదా నువ్వు ఈ ఉంటే నేను నువ్వు ముట్టనే ముట్టడం మా దగ్గర పెద్ద సైతానికి వస్తాయి తెలుసా ముందైతే నేను అందరూ అనుకుంటారు అది మధ్య రాత్రిలోనే దిగుతుంటారు ఈ లోకం అంతా భయపడే పెద్ద సైతాం అది లోకం అంతా భయపడే సైతం స్టార్టింగ్ లో నేను తర్వాత దాంతో నేను ప్రార్థన పూర్వకంగా జయించా కేవలం ప్రార్థనే ఆ టైంలో భయంకరంగా గుండె డాడర్ కోరుకుంటది అంత ఈ మన వచ్చిన ఎక్కడైతే వచ్చిందో ఆ రూమ్ అంతా ఒక లాంటి స్పర్శ అంత ముందున్న స్పర్శ అది వస్తాయి కదా ఒక లాంటి స్పర్శ అవుతుంది బాగా వర్ష చేసి చేసి ఒక గంట చేసిన తర్వాత జయం వరకు నేను పడుకో పడకుంటే నన్ను ఇది తీసుకేస్తుంది దాని మీద విజయం పొందుతేనే అప్పుడు నేను పండుకుంటా లేకుండా నన్ను నాశనం పట్టించేస్తాడు అది ఎప్పుడైతే ఓడిపోయిందో అటువంటి స్పర్శ మనం ఉండదు మనం తెలివికి అయిపోతే ఇల్లు అంతా అంత పెద్ద పెద్ద సాయితానులు వస్తున్నాయి వాటి మీద దేవుడు మనకి ఏమిస్తుడు విజయం ఇస్తుడు ఈ చిన్న చిన్న దానికే భయపడతాం కదా మనం అంత పెద్దది వస్తే ఎట్లా చేయిస్తూ నువ్వు చెప్పి ఎట్లా చేయిస్తూ అంటే దేవుని భక్తులకు ప్రతి ఒక్కరికి అవి వస్తూనే ఉంటాయి అంటే భర్తీగా ఉండకుండా సేవ చేయకుండా ప్రార్థన చేయకుండా ఆటంకం పరచడానికి వస్తుంది కానీ దాన్ని జయించే దానికి దేవుడే నీకు శక్తివాలా ప్రార్థాన్యం చేయాలా వర్షిప్ చేయాలా నేవుని వాక్యాలన్నీ గుర్తు చేసుకోవాలా అప్పుడు అది ఏం చేస్తుంది వెళ్ళిపోతుంది నువ్వే ఒకరు కట్టి పెడతారు ఒకటి చీపురి కట్టా పెడతారు ఇంకేమేమో పెడతారు కదా గడప దగ్గర అవి దాటుకొనే వస్తాయి అవి అవి అదకేమనే ఒక పెద్ద డాక్టర్ ఉంది అనమాట డాక్టర్ కొన్ని రోగాల గురించి విషయాలు మాట్లాడుతుండే ఆయన ఏమంటుండంటే నీ దగ్గరికి సైతం రావద్దు అంటే ఒక గరక పెట్టుకో అంటాడు నేను పెట్టుకున్నాను పెద్ద డాక్టర్ పేరు పొందిన డాక్టర్ నేను చెప్పాను కానీ ఒక గరక గరక అంటే ఏంటి గడ్డి కదా గడ్డి జోబులు పెట్టుకుంటే నీ దగ్గరికి సైతం రాదు అంత పెద్ద డాక్టర్ కదా మంచి సైంటిస్ట్ అనమాట ఆయన చాలా పేరు పొందినాయన ఆ మాట నాకు అనిపిస్తుంది అమ్మాయి ఈయన ఆయన అంత పెద్ద ఉన్నా కానీ దేవుని జ్ఞానం ఒకటి ఏం పనికిరాదు హలలుయా హలలుయా అట్లా మనం దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి అంటే ఎక్కడ ఆయన ఎందుకు భయభక్తులు ఉండాలా దుష్టం వదులుకోవాలా అప్పుడే దేవుడు ఏమిస్తాడంట వివేకమనియు ఆయన నరులకు సెలివిచ్చాను కానీ ఇప్పుడు మీరు బాగా చదువుకునేటోళ్ళు ఇంకా పైకి వచ్చేటోళ్ళు కానీ మీది భవిష్యత్తు ఇంకా చాలు ఉన్నది దేవుని దగ్గరనే మీరు ఆధారపడి ఉంటేనే దేవుడు మీకు అన్ని విషయంలో దీవందిస్తాడు ఆశీర్వదిస్తాడు జ్ఞానం ఇస్తాడు చదువుపైనా ఇంటర్స్ ఇస్తాడు అన్నిట్లో మీరు ఫస్ట్గా వస్తారు ఇవన్నీ ఉంటేనే ఎవరైతే మనం మనం ఇప్పుడు పెద్దోళ్ళు కూడా అంటున్నా జాబ్ దగ్గరైనా గాని మళ్ళా ఇంటి విషయమే కానీ వాక్యం చెప్పేదంటే కానీ మనం ఏం కావాలా జ్ఞానము కావాల్సిందే రకరకాల శత్రువులు మనతోనే యుద్ధం చేస్తుంది వాటి మీద విజయం పొందాలంటే జ్ఞానమే కావాలా దేవుని నమ్మిన అంటే మనకు అన్ని ఆశీర్వాదాలు వస్తుందని మనము నిశ్చితంగా ఉండేదానికి లేదు నమ్మిన వెంటనే శ్రమ స్టార్ట్ అవుతాయి మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు యుద్ధమే కానీ మనం ఎప్పుడు ఓడిపోం అన్నిట్లో విజయం దేవుడు ఇస్తాడు దేవుడు వాక్యం చేసింది